<Sess> ం శ్రీకృష్ణ హరి ఓం బ్రామణా సింహా హే హివారాయణ మహాంబన్ <Trib forums> Om kan sa kan sa kan sa om kan sa kan sa kan sa పశ్యునోతి న్యద్జాతి సేమాశ్యునోతి అన్య విజానాదల్పం యో వైభూమా తదృతం అసయదల్పం సన్నేమహి వానమహి మహ్యం దృష్ణము అస్మాత్సార్యవహార భూమి నాస్తిన్ అవిద్యా అన్యన్యనా అవిద్యాకాళభావీ తప్నట్ పాధకాలభావీకి తద్వే అత్యం వినాశి మోహ్న వస్తుపరీతో యో వై భూమా వాక్యాన్ని కూడా జాగ్రత్త నిత్యం చేయాల్సి వస్తుంది కదా యోగ భూమ అన్నదానికి వ్యహ అని చెప్పైతే భూమగలదో అది అమృతము మీరు చెప్పినప్పుడు అది శివ్యంగా ఉందా నాకు సునీయంగా ఉండాలి అమృతం నిత్య రసం శరీరం కాబట్టి అది అనే ఆ ప్రశ్ని ఉండే అది భూమ వైపు వెళ్తే సహాను కుణంగా ఉన్నారు అమృతం వైపు వస్తే పదం అప్పుడు కులంగా ఉన్నారు ఏదైనా ఒకటే సో ఒక భూమా పద అమృతం ఉన్నప్పుడు ఆ సతబ్దాన్ని అమృత శబ్దంతో పాటుగా మీరు ఆన్వయించుకుంటే ఆ లింగము తప్పి భగవంతస్ ప్రతివంతంగన్యాప్మా సోలక్షణ సహమా తర్హి తర్హి ఏది భూమయో అది అమృతము ఏది అల్పమో అది మత్యము వినాక్షి అంటే ఏది ఏది అమృతమో ఏది భూములో అది కొట్టుకోవాలి కానీ ఈ మత్యములు వినాక్షులు వీటిని పట్టిన ఏమిటో జరిగింది మనిషి ఏం చేస్తుందంటే ఈ వినాక్షి మైన వాటిని కొట్టింది సో తప్పిందే ఏమొస్తుంది ఇది ఏంటంటే అల్టిమేట్ గా ఇది నా దీరని మనం దేని గురించి చెప్పలేమో దాన్ని పట్టుకునే ఏంటో ఇది నా దీ అని చెప్పడానికి లేదు లేదు ఇది నాది కాకుండా పోతుంది దాన్ని అలా పట్టుకుంటాము ఇప్పుడు అది పట్టుకోవడం అది చేయి జారిపోయేది పట్టుకుంటే కొత్త స్థానానికి దారిపోతుంది దారిప్పుడు కలిగే దుఃఖం ఎంత ఉంటుంది అంటే వీళ్ళు పట్టుకున్న తీవ్రతకి తగ్గట్టుగా ఉంటుంది ఇది చాలా తీవ్రంగా చాలా ఆసక్తంగా ఆసక్తితో పట్టుకుంటే దుఃఖము కలిగి తగ్గట్టుగా ఉంటుంది అలా భాగం కదా కొంత వైరాగ్యంతో కొంత అనాసక్తంగా ఉంటే దుఃఖము కష్టం ఇప్పుడు కొడుకు పెళ్లి వయసు వచ్చిందనుకోండి కొడుకు పెళ్లి చేస్తారు చేసినప్పుడు ఈ ఒకడుకు మంచి పొజిషన్ లో ఉన్నాడు ఉద్యోగంలో ఉన్నాడు తాను విజయంపడాలి ఈ విజయం ఆ విద్యంతుడు బాగా మరియా చేయాలి ఈ విధంగా తీవ్రమైనటువంటి ఆసక్తి పెట్టేసుకుని నేను తండ్రిని వీళ్ళు తెలుసుకునేటువంటి విధమైనటువంటి అదే సత్యం ఒక అధ్ఞానంలో తీవ్రమైన ఆసక్తి పెట్టుకుని సో కట్నాలలోవి బాగా ధరాలడి ఇక్కడ అదని పెద్ద హలాదులు చేసి చాలా నౌసికంగా చేస్తూ ఉంటారు ఒకటి చేస్తారు వారి తర్వాత ఇప్పుడు ఎంత తీవ్రమైన ఆసక్తి కల్పిస్తున్నాడో అంత తీవ్రమైన నిరాశకి నిస్పృహంకి గురి ఎలా ఉంటుంది ఇంత ఎక్సక్షణ ఏమీ లేదు అలా కాకుండా ఏదైతే పెళ్లి వేసింది పెళ్లి చేయకుండా కర్తవ్యం చంద్రమాధులు ఇచ్చిన పెళ్లి లేదు ఏంటి సాక్షిభావంతో వైరాగ్యంతో అదే పెళ్లి చేస్తాడు నేల మీద నడుపుతూ చేస్తాడు ఆకాశంగా ఎదురుస్తూ చేస్తున్నాడు ఎంత వైరాగ్యంతో సంస్థ అటువంటి వాడు క్రిందే నిరాచారం ఇస్తున్నప్పుడు చాలా శక్తిగా ఉంటుంది అల్టిమేట్ గా మీరు కొడుకు కొడుకున్న వాడు మీరు వీడు ఎలాగో దూరంగా బయలుదేదాన్ని మన పక్కన ఉండేది నిలబడేవాడు ఎలాగేసి సో మన ఆశి గురించి పంపిణీ చేసేటువంటి అనాసక్త ప్రేమ ఉండాలి ప్రేమ ఉండట్లేకూడదని నేను అంటున్నాను ఆసక్తి ఉండకూడదు అంటే ఆశీర్వదించి వెళ్ళండి అది పంపింగ్ చేయి మనలో మనం ఆనందంగా ఉండగలిగే ఆ విలేకం ఉన్నవాడికి ఈ యోగ దుఃఖం ఉంటుంది ఈ యోగ దుఃఖాన్ని భూమి ఉంటుంది సో ఈ విధంగా ఈ రిలేషన్షిప్లో కానీ అయితే ఇల్లు వస్తులు ఉంటాయి నాది నాది నాది అని భూమి ఇల్లు వాసులు లేచి నాది నాది అనుకుంటూ ఉంటాయి ఈ భూమిని నా కనుక్కోవడం కొత్త భూమిని ఉన్నకాలంలో వాడుకోవాలి దీంతో నా కనుక్కోవడానికి ఇది భూమి ఎన్నడూ నా దితారు ఎందుకంటే కృష్టి క్రమంలో నచ్చిపోతూ ఉంటుంది మీరు అలాగ ఫ్లాట్ లాగా వచ్చే నా దాన్ని అర్థం ఏమీ కాబట్టి ఏదైతే నాది ఏదైనా అన్నా వీళ్ళు లేదో దాన్ని రాదు ఒకవేళ పట్టుకున్నా ఇలా అంటి మొత్తం వచ్చినా పట్టుకోవాలి అంటి పని మీరు వేరే వాళ్ళు నచ్చినా ఏదైనా ప్రజలంతా చేరా వస్తే ఇది కాదు పక్షి చెట్టు మీద కలుగుతుంది చెక్ ఏదైనా కొంత గడబడి అయినందుకు లేచెప్పవచ్చు నా గడు అయ్యో ఈ చెట్టుదాలు ఈ చెట్టుదా ఈ చెప్పవచ్చు అటువంటి అనాసక్త ఉందా ఎందుకంటే అల్పోంది అని మర్ అటిట్యూడ్ అందుకొస్తే చెప్తున్నారు ఇదే కాకుండా పర్గాది లోకములు అక్కడుండే భోగములను అనుభవించాలనే కోరిక పోవో ఇదేమో కర్మకాండ చేస్తాడు కర్మలు చేస్తాడు అవి కూడా ఇదే కేటగిరీలో పడతాయి లేదా అల్పం తను మర్ధ్యమైన కేటగిరీలో పడుతుంది ఇంద్రుడి పదవి అల్పము వర్జ్యమంటూ ఉంటాయి మనం ఏదో పుణ్యం ఒకసారి పుణ్యం చేస్తున్న స్వర్గానికి వెళ్ళిన అధికారాలు ఉంటాయి అలా ఇలా రావాలి వస్తుంది ఆఖరికే మా మిత్రుడు ఒకటి ఉండే నెల రోజులుగా ఉన్నాడు శ్రీకాకుళం పెద్దగా నెల రోజులుగా యూనివర్సిటీకి వెళ్ళాడు అక్కడ పేపర్ తేదో తేదా వచ్చి మళ్ళీ కనుక మమ్మీ చేశాను సో నేను ఫారం చెప్పాను కానీ అనుభవం ఉంటాను పెద్ద నెల రోజులు ఉన్నారు అక్కడికాల ఫారెంట్ అయిపోయింది ఈ స్వర్గం రాసింది ఇది సంథింగ్ వస్తాం ఈ జీవుడు అలా స్వర్గానికి వెళ్తారు మళ్ళీ వాసం కాబట్టి దాని నుండి కూడా ఆసక్తి అనవసరం కదా అవుతాం తన నత్యం మనిషి దేవుని కోసం ప్రయత్నం చేయాలంటే ఏవై భూమా తదు అమృతం దానికోసం ప్రయత్నం చేయాలి దాన్ని తన స్వరూపమును తెలుసుకోవాలి ఆ మార్గంలో అడుగులు చేయాలి కానీ ఈ అల్పమైన వాటి గురించి ఇందుకు అడుగులు వేయటం వ్యర్థము అనే అభిప్రాయం సరే మంచిది ఆయన చెప్పిన రన్ని మహర్షి ఈ యోగ లక్షణ ఇటువంటి లక్షణములు గల ఇటువంటి లక్షణములు అంటే ఏ భూమ ఎందైతే రెండవది సకల వ్యవహారము ఏ భూముందు విలీనమైపోతుందో ఆ భూమ తక్స్ ప్రతిష్ఠిత లేని విందు ప్రతిష్టను కలిగి ఉన్నది ప్రతిష్ట అంటే స్థిరముగా నించి ఉంది ప్రతిదానికూ ఓ ప్రతిష్ట ఉంటుంది బ్యాంకర్కి ప్రతిష్ట అయితే ల్యాండ్ గార్టీ ప్రతిష్ట అయితే భూమి తమకు అప్పుడు యూపీఏ గవర్నమెంట్కి ప్రతిష్ట ఏమిటి లెఫ్ట్ పార్టీ వాళ్ళు ప్రతిష్ట అలా ఉంటుంది వాళ్ళు దూరంలో ఉంటారు ముఖ్యమంత్రి గవర్నమెంట్ లో వాళ్ళు ఉండరు కానీ ప్రతిష్ట వాళ్ళే దానికి ఎలా వచ్చేటట్టు పడిపోతుంది ప్రతిష్ట సో అలా ఉంటుంది ఒకప్పుడు బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రతిష్ట ప్రతిష్ట ఆ ప్రతిష్ట ఎంత భూపరమైన వాళ్ళ అనుభవం చేస్తుంది ఇప్పుడు ప్రతిదారితో ప్రతిష్ట ఒకప్పుడు ప్రతిష్ట ఎవరి దిన చాలా గొప్ప ఎవరి దినోపాసన ఉంటాడు వారి ప్రతిష్ట కన్మస్సుడు ఉంటాడు వారి ప్రతిష్ట సామాన్ నిదాంత ఉంటాడు నిరాంత యొక్క ప్రతిష్ట ఏంటి ఆత్మ జ్ఞానం అది వాళ్ళు నిరాంత ప్రతిష్ట అది పోగొట్టుకున్నాడు అనుకోండి ఇంటి వర్గం జరిగింది నిమ్మనం నిలిపిందంటే అంటారు కాబట్టి ప్రతిష్టని గుర్తించాలి దాన్ని నిలబెట్టుకోవాలి ఒక సబ్జెక్ట్ పెట్టినాడు అడుగుతున్నాడు ఆయన నేను ఇంటే ఎగ్జాంపుల్స్ పాజిటివ్ నెగిటివ్ రెండో చేశాను బట్ ఆ భూమ దేని ఉంది ప్రతిష్ఠితమై ఉంది అని తెలుసుకున్నాము ఆయన నారదము హరించి సనత్కుమారుడిని అడిగారు ఆ విధంగా ప్రశ్నించినటువంటి నారదుేశించి సనత్కుమార్యాహ సనత్కుమారుడు తెలిసి సమాధానం చెప్తున్నాడు కానీ జయమహిందని చెప్పాడు చాలా తప్పటి సమాధానం చాలా ఇంట్రెస్టింగ్ సమాధానం ఇప్పుడు బంగారం గురించి చెప్పారనుకోండి బంగారం చాలా గొప్పది నోబల్ మెటల్ చక్కగా ఉంటుంది నిలబడి మెరిసిపోతుంది అని చెప్పడం అయితే అప్పుడు ఎవరు అడుగుతారంటే ఈ బంగారమో ఎవరి లక్షణమో ఇటువంటి లక్షణము కలిపి దీనిని కలిగి ఉన్నదే అడిగబడతాయి అది ఏమని చెప్పినట్టు అంటే ఇక్కడ నగల ప్రపంచమునందు ప్రతిష్టను కలిగి ఉంది అంటే దాని కొంచెం జాగ్రత్తగా గమనించాల్సి ఇప్పుడు కృష్ణ వ్యవహార దశకి సంబంధించ పరమార్థానికి సంబంధించా అనే దాని బట్టి సమాధానం ఉంది ఆ బంగారము దేని ఎందుకు ప్రతిష్ఠితమై ఉన్నది అని వ్యవహార దశలో మీరు ప్రశ్నించినట్లయితే ఏమని సమాధానం చెప్తా ఉంటే ఆభరణ ప్రపంచంలో ప్రతిష్ఠితమై చందన బ్రదర్శి కూడా రెగ్యూస్ చేస్తున్నారు అదే ఆభరణ ప్రపంచం మీరు ఆభరణ ప్రపంచంలో బంగారము ప్రతిష్ఠితంగా ఉంటుంది నేను దర్శించి రావచ్చు దాని మహిమ విభూతి మహిమ ఏవి విభూతి అంటే పలు రకముల ఆభరణ ఆభరణాల రూపంగా ఒకే బంగారము ప్రకృత ఒక అది విభూతి అదే సామాన్యమైన విభూతండి విభూత్ మహిమ సామాన్యమైన మహిమ ఏవి మహిమ ఏమిటంటే ఒకే బంగారము ఏ రకమైన మార్పులు చేతులు లేకుండా బంగారంగా ఉంటూనే ఇన్ని రకముల ఆభరణముల రూపంగా ప్రకటన ఇంతమందిని ఆకర్షించి అలరాలుతోంది అంటే అలరిస్తోంది అంటే అదే మహిమూరే మహిమూ అదే విధంగా ఒకే భూమ ఇంతాత్మ విశిష్టమైన జగద్ రూపంగా ఆ జగత్తుకు స్థితిని స్ఫూర్తిని కలిగిస్తూ అలా రాజే దీవించారు ఇది హిమవత్సవంలో అనుకోండి చాలా గొప్పది హిమవత్సవం అంటే వాస్తవంలో ఆ గొప్పతనం భూమలే సూర్య మండలం చాలా మహిమాలి అంటే వాస్తవంలో ఆ మహిమం భూమ్రహ్మలే ఈ విధంగా ప్రాణితోటి ఇంత అద్భుతమైనటువంటి ప్రాణితోటి మనకి భూమండలం మీద దర్శిస్తోందంటే వాస్తవంలో ఈ మహిమ భూమ ఆ పరబ్రహ్మ ఈ విధంగా ఈ వ్యవహార దశ ఉంది సమాహారం అంటే జగత్తుకి కారణమై జగత్తులో ప్రకటనగుతున్నది అని ఆ విధంగా ఏ మహిమే ప్రశ్న జగత్తు ఏంటిది ఇది పరబ్రహ్మ యొక్క విభూతి విభూతి అన్నారు కదా అని సత్యం అని అనుకోవచ్చు నతుడు చక్కటి పాత్రలు పోషిస్తాడు అది విద్యూత్ అవుతుంది ఆ పాత్ర కానీ సత్యంగా లేదు దేవదాస్తే ఒక పాత్ర లేదు ఒక నటుడు మహాను కూడా పోషించాడని నా శనకు అది ఆ పాత్ర కల్పించ పాత్ర కదా పాత్ర చక్రీ యొక్క నవలవ పాత్ర ఆ పాత్రను ఆయన పోషించారు ఆ పాత్ర పోషణం విభూతి లేదా ఆ పాత్ర సత్యం అని కాదు ఆయన హీరోలేదు ఈ వీరు కాదులేదు ఈ నాకు ద్వరదా సర్మ సత్యం ఈ దూరు కాదు జరదా ఇస్తుంది కాబట్టి పాత్ర విభూతవుతుంది కానీ పాత్ర సత్యం కానీ ఇక్కడ రైతులు గొప్పలో అడుగేస్తారు సూర్యమంగమం శ్రీకృష్ణ భగవాన్ విభూతే కాదో విభూతే మీరు విభూతి అయితే సత్యం కదా సత్యం కాదు భే మీకు విభూతి అన్నాడు అంటే అది మాయా ఏదో ఉండాలి మాయా ఏదే విభూతాం విభూత్ అన్నాం కదా అని సత్యం అని నిజానికి సత్యం దగ్గర ఈ ఆకర్షణలు ఈ ఆకర్షణ మహిమ ఉందంటే అది దేనికి ఆకర్షణ మహిమ దేని వే నీ ప్రసరిస్తుమా ఇక్కడ మనస్సు ఇంద్రియము మనస్సుతో పోలిస్తే ఆకర్షణ మహిమ ఉంది ఇంద్రియము మనస్సుతో పోలిస్తే ఉన్నది అది సత్యమవుతుందా లేదా కేవలము భాషించేది మాత్రమే అవుతుందా కేవలము భాషించేది మాత్రమే అవుతుంది అందుకే ఏ మహిమే ఆ రకంగా వ్యవహార దశలో సమాధానం పరమాత్మంగా చెప్పండి అంటే తస్మిన్ ప్రతిష్ఠిత అని చెప్పాల్సింది ఇంకా అంతేకాని ఇంకా మహిమ లేదు విభూతి కూడా ఏమీ లేదు తన స్వరూపంలో తాను విధి ఉన్నది అని చెప్పాలి ఇంకా ప్రతిష్ట అనేది ఏమీ లేదు ఏం చెప్పాలి అది కూడా చెప్తున్నారు ఏ మహిమైతే ఆత్మీయ మహిమి అంటే మహాత్మ్యం విభూత ప్రతిష్ఠిత ఈ మాహాత్మ్యము అనే సాధారణంగా అందరూ శక్తి వస్తూ ఉంటారు అది చాలా మంది మా హ్రస్కం చేస్తారు మీ దిశలో హాని హ్రస్వం చేసి కూడా ఒకటి ఇంకా ఆ జ్ఞానం లేదు రెండు ఇంటి సంయుక్తాస్తాలతో విక్తులకి రెండుంటి సంయుక్తాస్త్రాలని నిండి చేస్తారు మూడు మూడు హనుగోల సంయుక్తాస్త్రాన్ని ఎలగెడతారా ఆ జ్ఞాని ఆ మా డ్రాప్ ఎన్ని విధాల పాలు చేయాలో అన్ని విధాలు పాలు చేస్తే చెప్తారు ఎవరు ఆదివాళ్ళు చేస్తే దేవుడు వాళ్ళు సపోర్ట్ వెరీ వల్ గ్రంథాలు ప్రతి వాళ్ళు వాళ్ళు ఇలాంటివి చేస్తారు చాలా ఇష్టం అంటే కొంచెం తెలిసి చేస్తే బాగుందని చెప్తున్నారు విద్యాస్థానం తెలుగు అంటూ ప్రతి చేసేది దాంట్లో ఇటువంటి గ్రామర్ మిస్టేక్స్ పేరు మిస్టేక్స్ చేసేటంటే అది చూద్దాం సోర్భం ఉండాలి బాగుంది ఆ పదం మీరు అందరూ గమనిస్తారని అలాంటి మిస్టేక్ మీరు చేయకూడదనే అభిప్రాయం అంటే నేను మీకు పాయింట్అవుట్ చేశాను ఏదైనా సమాజంలో కనుక మిస్టేక్స్ పాయింట్అవుట్ చేయటం ఎందుకంటే దాని నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం టీచింగ్ లో భాగం ఇద్దరు ఎవరినో చిన్న పేదన లేకపోతే మరొక రకమైన దోషభావం ఏమి ఉండదు ఎవరిని చిన్న పేర్లు ఏమీ లేదు అలా మిస్టేక్ చేస్తూ ఉంటారు మనం చేసిన ఉంటుంది మా దీర్ఘం ఉండాలి హా దే ఆ ఉండాలి కతార మతారతార అలాగే ఉండాలి మా హా సినిమా లేకపోతే ప్లీజ్ బీర్ ప్లీజ్ మహాత్మ్యం అనే పదం వాడదలుపుకుంటే అలాగే ఉండాలి అంతేగా నేను తప్పు ఉందండి ఎక్కడ వచ్చినా అదే తలుపు మహాత్మ్యం వాయుదేం సరే ఎక్కడో ఒక చోట ప్రతిష్టమే దాని మహిమను చూపించాలి దాని ప్రతిష్ట ఎక్కడో ఒక చోట చూపించాలి భూమ యొక్క ప్రతిష్ట భూమి యొక్క ప్రభుత్వం అంటే సదే ప్రతికే భూమే తత్వం చదిష్ట భూమానికి పోతుంది అదే దానికోరు ఈ సద్రూపమైన భూమ ఎక్కడ మనకు అనుభవానికి వస్తుంది అంటే ఈ నానాత్మ విశిష్టమైన జగత్తు నిన్న అనుభవానికి వస్తుంది జగత్తు కూడా ఆ భూమి యొక్క మహాత్మ్యే విభూతి లేక మహిమే ఇంకే ఈ ప్రతిష్టాన్ స్థితికి వచ్చి కావాలంటే ఇలా చెప్పండి పరమాత్మేవ పృచ్ది నా అభిమతి మహాడు అందరే మహిమ చెప్పారు పరమార్థో చెప్పండి పరమార్థం ఏమిటి అంటే పరమార్థం అంటే మహిమ అనేది కూడా ఏమీ లేదు అని చెప్పారు మన మహిందు కూడా అతి ప్రతిష్టితమై ఉన్నది అని నేనేమి ఇప్పుడు కొంగారము దేని ఎందు ప్రతిష్టితమై ఉన్నది అని ఈ ఆభరణ ప్రపంచంలో అదే ప్రతిష్ఠితమైన మీ దాని మహిమ ఇదంతా కూడా నేను చెప్తాం ఇంకో దృష్టికోణంలో ఆభరణాలు వేలు ఏమి లేదండి కొన్ని శాతత్సం అనవసరం ఏదో దృష్టికోణంలో పెద్దగానే యొక్క కృష్ణ తర్వాత బంగారం యొక్క మహిమ ఏమీ లేదండి బంగారము బంగారమే అది తన స్వరూపంలో లేదు ఉంటుంది మహిమ లేదేమిది అసమానం ప్రతిపాదానికి మహిమందుకు ఏమిటి మహిమ ఇప్పుడు మహాత్ములు ఉన్నాడు ఆయనలో ఏం మహిమలు ఉన్నాయి ఏ మహిమీ ఏది మహిమ ఆత్మనిష్టలో ఉంటుందా ఉండడా అదే మహిమం ఏ మహిమం కావాలి అర్థమంది ఎవర ఎదుటి మహిమ అలాంటి మీకు మహిమ కావాలంటే చెప్పాను మీకు పరమార్థ దశలో పరమార్థమైన పరిస్థితి ఇస్తారు కాత్మ పద్మం కావాల్సి వస్తే మహిమాలే వెళ్ళలేదు నా మహిమే మీరు మహిమనేది చేస్తాను ఏ మహిమను చేయాలి ఏ మహిమ మహిమ చేస్తాం పరమాత్మ మీద నా మహిమ మీద ప్రతిష్టిత ఇది ధూమ కాబట్టి దానికి ఏ మహిమ కూడా లేదు అదే తన స్వరూపము దాన్ని ఇది చేయమని ఈ మహిమ అనేది ఇది ఆకర్షణాన్ని కోరే మనస్సు యొక్క లక్షణం అది కూడా ఒక వీక్నెస్ అది దాన్ని కూడా అధిగమించాలి కాబట్టి భక్తి చేసేప్పుడు ముందుగా భక్తి ఎలా చేస్తాం ద్వైత భక్తి చేస్తాం నేను భక్తులు కాను దైవం నాకంతా సజంగా ఉదాసం హైదుర్ కాన్స్ కదా ఇది కదా దశ ఎక్కి ఐదు పెట్టి యూ హ్యావ్ టు ట్రాన్స్పెండ్ డబ్ సిచ్యువేషన్ అంటే ఏ సిద్ధి ఏంటంటే అయాప్ అని మీరు చెప్పగల అదే రదాంతం అది కాస్త అక్కడ గిరిశుణలోనే నిండిపోతే అది అసలు ఇటు లేదని వగాలుక ఇది లేదా ఫిలాసఫీ నా ఫ్లాసి కాబట్టి ఐటిమేసిగా ఏ సమోత్కృష్టమైన సంవాసికాలి తత్వము కలదు అది నా పొదుపాయం దానింత భిన్నంగా అది ఉండలేదు దాని భిన్నంగా నేను ఉండదు కాబట్టి ఆ ఐటీ అంతేకాక మహిమ లేదని కూడా చెప్తా మన హిల్పి ప్రతిష్టిత భూమా అప్రతిష్ఠిత అనాశితితో భూమానం అవస్థిత ఏదో కొంత భక్తిభావాన్ని కలిగించడం కోసం మహిమాన్ని చేశాము పరమాత్మ విచారణ చేసినట్లయితే దానికి ప్రతిష్ట లేదు ఉదాహరణ వినమైన ప్రశ్న ప్రశ్న ఆకాశము దేవుందు ప్రతిష్ఠితమై ఉన్నది విజిట్ ఆకాశానికి ప్రతిష్టమైంది ఆకాశము ఏమేందుకు ప్రతిష్ఠితమే లేదు అదేవిధంగా ప్రక్రంలో కూడా దేవి ఎందుకు ప్రతిష్ఠితమే లేదు ఉదయాక్కు రెండవది లేదు ఆకాశము యొక్క ప్రతిష్ట ఒక మహిమ రూపంగా మీరు చెప్పండి అంటే ఆకాశము ఈ జగత్తు నంకనే సమయంలో కలిగి ఉన్నది ఈ జగత్ లో యోగా తీసుకున్నా దాని బయట దాని లోపల ఇల్ల త్రూ ఆకాశంలో ఉన్నది ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే అలా చెప్పాలి పరమార్థం చెప్పాలంటే ఎన్నిక జస్ట్ సార్ క్షాంతో పని భక్తి ఇంకా అవ్వలేదు అదే ఇంత మంత్రం అలా వివిత్యాగే షక్తిహిరణ్యం తాహార్యం దాయనాని ఆహమేం బ్రవీణు బ్రవీమిది హో వాచా నా మహిమ లేదు మహిమ లేదు ఏం లేదు స్వరూపంగా ఉంటుంది అంటే మహిమలు లేదు ఏం లేరు అని చెప్పిన దానికి వివరణ ఇస్తున్నాను ఇప్పుడు ఒక చెప్తున్నాడు అతనికి క్యాగరీ లేదు ప్రాంతం రాన్ లాక్స్ టెన్ థౌజండ్ ఆ రాంచిలో క్యాటింగ్ ఉంది క్యాటింగ్ ఉంటే బిల్స్ అని కౌన్సిలింగ్ ఉంది దిల్స్ వస్తుంది ఈ రోజు నార్మల్సంగు వస్తుంది రోజు లెదర్ కూడా అంటారు అందరిలో డబ్బు సంపాదించారు జిర్రాలు ఉంటారు అండి మహిళలు అంటండి అంటే ఏమని చెప్తారు గోవా ఇంకో ఆయన ఉన్నాయి మహారాజా పూర్వకాలం మహారాజా అడుగుతున్నాడు ఆయన దగ్గర హక్తి ఏనుగులు ఉన్నాయి ఇక్కడికి దేవాలయాలు కొనే పోటీ పడి వేనుగులు అది ఆయనకులు నడిపే వాళ్ళు ఒక నిజంగా ఈ దగ్గర ఇది ఒక సందర్భం ఎందుకంటే ఏదైనా దేవాలయం ఏదో కానీ వాటి నిర్దయాలు కానీ వాటిని అలాగొక్క ఈ మామకు ఇది వాళ్ళు సరిచేసుకుంటున్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ మీరు ఏది ఒకటి ఇస్తే వాడు ఏం చేస్తారు మీరు ఆలోచించారు దాన్ని మార్చిది అంత దృష్టాంతం ఏంటంటే దీవకారణ్య సంఘమం మీరు అభిమంటున్నారు జీవకారణ్య సంఘమం అది ఎందులో ఉంటుంది ఎవరో దాసలు ఇచ్చినా అది ప్రభుత్వం స్వాధీనం చేస్తున్నారు కదా ఆర్చి మీరు ప్రభుత్వం లాగిస్తుంది అది మెయింటైన్ చేస్తానని ఉండరా ఇవాళ అమ్మేస్తా ఉంటున్నారు కూడా ఏదో అభిజ్లు ఇస్తారు జనరీకే డబ్బులు కావాలని చెప్తే ఆ జీవ ప్రారం సంగీ దాన్ని వ్యవహారం అంతా కూడా ఆ ముందు చాలా మంది వీళ్ళు తెలుస్తున్నారు అందరూ కూడా అయ్యో దాని పేద ఎలా నడిపే వాళ్ళు ఆరోగ్య ప్రతిరోజుతో కావాల్సిన దానా దానాన్ని అమ్మేసి దయడం అమ్మేసి ఆ తమ దగ్గర ఉన్న ప్రతివుని మార్చేసి ఆ దానాడని వాళ్ళే పిలిస్తూ జీవ అకాభిణ సమయంలో తిరిగి బహుమతి దీనిపేరు అని వాళ్ళు ఒకరి కోరుకు హిధిరణి పేపం మహారాజులు దేవుళ్ళు మేము శివారిళి రెండు మహిమ ఏపీ అంటే హస్తారు మహారాజు కూడా వెంకటేశ్వర స్వామి మహిళ జిరణి గోల్డ్ గోల్డ్ ప్లేట్ ఆలయానికి గోల్డ్ ప్లేట్ కట్టడి స్తోను పంపిస్తే దానికి సంతోషం చెప్పండి దానికి గోల్డ్ ఫ్లేట్ గోల్డ్ ప్లేటింగ్ పెట్టే ఆగింది ఆ స్కోను పంపినంత కలర్ కండి దాని అన్నం అంతా పోదు గోల్డ్ కలరే రాకపో ఆ గోల్డ్ ఫ్లేట్ ఎవరైనా ఆడిట్ చేయాలా గోల్డ్ ప్లేస్ చేస్తే ఏమవుతుందో చేయాలి ఎందుకంటే సంతదుర్గమ్మ వారి గోల్డ్ లేక ఆడిట్ చేస్తే చాలా రైతులు లేదో చేరింది ఎందుకంటే మరి జా పూర్వక సంస్థ తోర్ల దగ్గర మామూలు గ్రామీణ స్కోర్లు పెడితే నిలబడే అవకాశం వాటిని వాటిని కూడా అనిపిస్తారు పది మందికి గోళ్ళు ఎందుకు గోల్డ్ జన్మదేవస్థానం ఆ ధనాన్ని పదివేలు కర్మ సంరక్షణ కోసం పది గత ధార్మిక సాహిత్యాన్ని ప్రసేదించి పది మందికి అందజేయాలి ఫ్రీది కాదు ధార్మిక సాహిత్యాన్ని ఫ్రీగా అందజేయాలి తర్వాత సమాజంలో కర్మ సంస్థలు జరగకుండగా సమాజంలో ఆ భక్తిభావాన్ని సంరక్షించి కార్యక్రమాలు చేయాలి చేస్తున్నారు ఒక వన్ పర్సెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ వన్ పర్సెంట్ ఎందుకు చేస్తున్నారంటే విధంగా తొంభై తొమ్మిది పర్సెంట్ అనవసర కార్యక్రమాలను చేసుకోవడానికి డబ్బులు అడ్డు రాకుండా ఈ వేద సంతోషం పెట్టడం కోసం వన్ పర్సెంట్ చేస్తున్నారు ఈ వన్ పర్సెంట్ చేస్తూ కార్యక్రమాలు చేయడానికి కావలసిన ఒక మోరల్ అబ్ధారిటీ వాళ్ళ కోసం ఈ దేశంలో చేస్తారు ఢిల్లీ మీద కట్టకపోవడానికి ఓపిక ఇందుకోసం వాళ్ళని ప్రశ్ని చేస్తున్నారు ధర్మరక్షణ జరుగుతుంది ఏదో ఒక చిన్న సర ఒక చిన్నతన చాలా ఇజక్రిషన్స్ బాగా దిగంగా చేయాల్సింది ఈ చిట్టుపారుస్తే అలాంటివి జరుగుతారు ఫోకస్ వచ్చిన ఖర్తి హిరంగు పొందండి ఒక బాగా జరుగుతాయి ఖస్తి హిరంగ ఏ ప్రతిష్ట బంగారం ప్రతిష్ఠించడం తర్వాత దాస భార్యకి నైజాం నవాబు గారు ప్రతిష్టాంతం కాదు నైజాం నవాజు గారు ప్రతిష్ట ఆయనకి మూడు వందల మంది భార్యలు మూడు వేల మంది ఎవరు వాళ్ళ చేయాలి మూడు వందల మంది భార్యలు ఉన్నవారు ఎంతమంది దాస దాసీ జనాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది పది రెడ్డి పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వైజాగ్ భార్యలో వంద వందలు కదా వంద వంద ఎవరో ఉండాలి ఈ విధంగా దాస జనం కూడా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఆయన ప్రతి స్టేట్ అంటే దైవేసియం అంటే ఆయన ప్రతిష్ట ఇలాగ ఈ గొప్పలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రతిష్ట ఇంకొకటి ప్రతి అంటే ల్యాండ్ క్షేత్రాన్ని మంచి పంట భూములు ఏవో నకరాలు ఉన్నాయి అదే అవుతుంది ఇదో ప్రతిష్ట బిల్డింగ్స్ విజయవాడలో బిల్డింగ్ ఉంది హైదరాబాద్ బిల్డింగ్ ఇక్కడ బిల్డింగ్ ఉంది బిల్డింగ్ ఉంది రియల్ ఎస్టేట్స్ ప్రతిష్ట ఉంది ఈ రకంగా ఒక్కొక్క అనేక మంది ప్రతిష్టలు ఉన్నాయా నేను అలాంటి ప్రతిష్ట భూములు చెప్తున్నాను వచ్చిన వహన నియోగం పురోగించింది అలాంటి నియమం చెప్పట్లేదు లేదా భూమ కంటే రెండు వర ఉన్నారు అన్యోహ్య అన్నిస్తుంది ప్రతిష్ఠిత ఒక తనకంటే భిన్నమైన దాని ఎందుకు ప్రతిష్ట కలిగి ఉంటుంది ఒకటి ప్రతిష్ట బిల్డింగ్ అంటే వాడు భిన్నంగా ఉంటారు వాడు రియల్ ఎస్టేట్ ఉంటుంది ఏం చేస్తాడు రియల్ ఎస్టేట్ గత రియల్ ఎస్టేట్ సంపాదించారు ఏం చేస్తాడు గదికడా ఉంది తను ఒక ఉండగలుగుతాడు కదా మొత్తం ఐదు బిల్లు అంటే ఐదు బిల్లు ఇక రోల్ అరౌండ్ రోల్ ఇన్ మోర్ బిలింగ్ డ్యూ ఫర్ రెంట్ రెంట్ వస్తుంది ఏం చెప్తుంటాడు రెంట్ నెలతో యాభై వేల రెంట్ హౌస్ ఏం చెప్తుంది ఎక్కడ తెచ్చేది ఇన్వెస్ట్ చేస్తుంది అది గోల్డ్ కొంత కొంత ఇన్వెస్ట్ చేస్తారు గోజులు చేస్తాడు గొలుగు చేసి చెప్పుకుంటే అనుకోవద్దు గోవినాథ్ చేస్తుంది యాభై రెంట్ హౌస్ గోవినాథ్ గెలి ఏం చేస్తాడు యాభై రూపాయలు గొలుగు చేస్తాడు గోధుమ అంతక మనిషి అంత దురాశాపాత కూడా మనిషి మానవుడి పట్టించే వాళ్ళు ఈ సృష్టిలో ఏ ప్రాణం ఇలాగంటే కృష్ణ ఉంటా మనిషికే మానవ ఏం చెప్తాను ఇది నేను సొంతం ఒక న్యాయం చెప్పాను ప్రకారం వాళ్ళు వచ్చారు ఏం చెప్తాను ఆ పని కారణంగా ఏం చేసినా అది వ్యక్తంగా ఉంది కాబట్టి అన్య అన్యశ్రీ ప్రతిష్ఠిత వీడి అన్నిటిగా ఉంది అన్యమైన దాని ఎందుకు తన ప్రతిష్టను ఈ చెంది ఉంటుంది భగవానికి మా చిన్నప్పుడు అర్థం లేదు కాశీని దీపం ఈ మాంత్రికుడి ప్రాణ అసలుందంటే ఏదో ఒక ద్వీపంలో ఓ గుహలో ఓ జలకలో ఉండేది వీరి ప్రాణాసం కాబట్టి వీరిని నిర్వీన్యులు చేసేయాలంటే ఆ జరితను కొంతసారి వస్తే ఈ అలాగా అలాగే అన్య అన్వీ సంసారతిష్ట అభిజ్ఞానం దాని ఉపనిషత్తు అవుతున్నారు ఏంటవుతున్నారు ప్రశ్న అడిగేసి అది ఆయన ఉన్నారు ఆటోబయాగ్రఫీ అవుతున్నారు ఆటోబయాగ్రఫీ సేలోపని అంటే సేనోపనిషత్సాల్లో నా స్వరూపాన్ని గురించి చెప్తాను నేను ఆ విధంగా తన స్వరూపం నుండి ఎవరు నిలుతుంటాడో వారు మాత్రమే వాస్తవంగా ఈ అన్యహ నియోజకవర్గం ప్రతి దాహకారణం చెత్త ఆలయం ఇవన్నీ కూడా అలా అవుతుంది ఇది ఒక కాలం ఏమి లేదు హాస్టకారులు వివరిస్తారు ప్రతిష్ఠిత భూమతి ప్రతిష్ఠితమా కాదా అని అడిగాను అందుకే నేను ఏ విధాలు స్వమహిమని ప్రత్యేక మహిమే ప్రతిష్ఠిత అని చెప్పాను అదైతే ప్రతిష్ఠితమైంది ప్రతిష్ట కలది అయింది స్వా మహిమలే ప్రతిష్ట అయింది మళ్లీ అలా చెప్పి మళ్ళీ వెంటనే నవామహిమని ంటనే కానీ తన తన మహిమ ఎందుకు కూడా తనకి ప్రతిష్ట లేదు మళ్ళీ వెంటనే అలాగే ఉందని వెళ్ళి వెంటనే కాంట్రడిస్ట్ చేశారు అలా ఎలా అని ప్రశ్న సో ఏదిగా నన్ను హిందూ అలా ఎలా దొరుకుతుంది ఏది స్వమహిమ ప్రతిష్ఠిత బొమ్మ నేను ముందు చెప్పినట్టుగా భూమ పరబ్రహ్మ తన మహిమ యొక్క ప్రతిష్ట ఉన్న పక్షంలో అసంత విధాప్రతిష్ట అది ప్రతిష్ట లేనిది అని మళ్ళీ ఎందుకు చెప్తున్నారు కాదు ముందుకు చెప్తున్నాను ఎందుకంటే ఇదిగో ఇటువంటి పొరపాత అర్థాన్ని చేసుకునే అవకాశం ఉంది అలాంటి అర్థాన్ని పొరపాటునే చేసుకోవచ్చు అని చెప్పడం ఆ మహిమ అనే స్థానంలో గోవులు అష్టములు మొదలైన గోవిస్తూ తింటున్నారు మహిమ లోకంలో ఒక వ్యక్తికి మహిమ ఉంది మహిమ నన్ను అడిగాడు తనుది నీరేం చేస్తాం ఏదో ఏదో ఆశ్రమం ఉంది లేదు అష్టమే లేదు నిజానికి ఆచరణ ఉందని చెప్పడానికి కూడా నేను నేను రిక్వెస్ట్ చెప్తున్నా రాష్ట్రంగా ఉండడం గురించి చెప్పడం ఎంత పెద్దగా అదే సరేం కాదండి ఎంతమంది శిక్షలు ఉన్నారు అదే శిస్టు ఉంది ఎవరో పాపం మాకు తెలిసింది అది కూడా వాళ్ళకి చెప్పింది ఖాళీగా ఉంటుంది ఖాళీగా ఉన్నారు ఈ విధంగా ఎదిదానికి ఒక మహిమ లేదొకటి బాహ్యములు ఉంది అసలు సన్యాసి మహిమ కూడా బాహ్యము లేదు నా తర్వాత ఆపండి ఎన్ని దేవాలయాలు కట్టారు నేను దేవాలయాలు కట్టలేదు అది నాకు బిలీవర్ నమస్కృతి చెప్పలేదు నీ యొక్క ఎందుకు సమస్య నాకు నాకు ఓపిక లేదు ఏదైనా ఓల్డ్ టెంపుల్ పునరుద్ధరణ జీర్ణ దేవాలయ పునరుద్దరణ అన్ని పక్షంలో ఆ బస్తికి ఉపయోగం వస్తుంది కనుక మేము పార్టిసిపేట్ చేయడానికి చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేయాలి ఆ సందర్భం బట్ ఒక కొత్త టెంపుల్ ఒకటి గట్టి ప్రయత్నం ఏంటంటే మవాణా ఈ స్వామి ఈ టెంపుల్ కట్టేది ఏమైంది అంటే మోర్ దాన్ ఆల్ దీస్ థింగ్ ఐ బిలీవ్ ఇన్ వీటింగ్ ద టెంపుల్ ఒక వ్యక్తి హృదయంలో మనం దేవాలయాన్ని నిర్మాణం ఆ ప్రేమాన్ని దేవాలయాన్ని నిర్మాణం చేయకూడదు ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని సృష్టించే ఆ ప్రేమ బంధాన్ని అది బంధం కాబట్టి ఆసక్తి బంధం అవుతుంది కానీ ప్రేమ బంధం కాదు ఇంకొక బలం ద్వారా నేను ఆ బలం పోయా దాన్ని అది అది నిర్మాణించి అంతేగానే డబ్బు జనాలు ఇద్దరు వసూలు చేసి ఎవరిస్తాం తన వదిలి వాటి స్థానం వాటికి ఉన్నది అని నా దగ్గరిస్తుంది సో నాకు కాబట్టి అన్య అన్యస్ ప్రతిష్ఠిత అనే ధోరణిలో ఇన్ని సందర్భంలో ఉండాల్సిన అవసరం కానీ ఆ ఉంగ సందర్భాల చెప్తున్నారు పెట్టి ఇలా కాదు అని ఈ మంత్రమస్పములు ఇష్టము గో అశ్వాది ఇంకా మహిమే త్యాషకం కాబట్టి ప్రతి దానికి మహిమా అనే పదమ స్థానంలో గో అశ్వములు అలాంటివి ఇక్కడ చెప్పబడుతున్నారు ఈ గో అశ్వము అది ఇందులో ఏకవచనం ఉంది ద్వంద్వ సమాసం గురించి తెలిసిన మీరు తెలుసుకోవాలి ద్వంద్వ సమాసం అది కామస్కష్టాలు నిలసనం రామ లక్ష్మణ్ మనం మీరు చూశారు శివాభిణం శివురామాలని కృప్తం చేసి కళాభితాం అంత నిరసన ఎందుకంటే పాలడి ధ్వంసం జరుగుతుంది ద్వంద్వ నలుగురు రామస్థ లక్ష్మణస్థ భరత చతుర్భవం రామ లక్ష్మణ భరత చతుర్ఘ్న అనుభవం కానీ ఒకప్పుడు ద్వంద్వ ఎలా చేస్తారంటే అన్ని తగ్గట్టే ఒక గ్రూప్ కింద చేస్తారు అని సమాహార స్వంబము అని అంటారు ఆ సమాహార ద్వంద్వ అని చెప్పి దూపు తెచ్చినప్పుడు ఏకవచనం అవుతుంది దూప్లో ఏకవచనం అవుతుంది ఆ బియ్యం అండ్ ఇప్పుడు ఉదాహరణ ఉంటే జరిగి అనార్ నెంబర్ ఆఫ్ హార్క్సెస్ అనుకో ఎందుకంటే ఈ లీజ్ అనే వెర్క్ అక్కడ కర్టే గా ఏ నెంబర్ ఆఫ్ హాట్స్ ఎక్కువ ఎక్కువ క్లీన్ ఉండాలి వెరీ హార్ట్ సనాలు కానీ బెరారి నెంబర్ ఆఫ్ హార్ట్ సపోతుంది అలాగే దూప్ చేసినప్పుడు ఎక్కువ చిన్నది మంది భారతలకే ఎది సమాలు అంటారు కానీ ఇంకొక ఎడిషనల్ పాయింట్ నచ్చుకో ఇప్పుడు అస్వాస్థ ఒక గోరుకాలుగా అనేకములైన గౌడు అనేకములైన గౌరవం ఇప్పుడు సమాసం గోవు రకాలంలో అవుతుంది గో అస్వాహ అని గోచన అయినా మీరు గురు చెందుకే సమాహార బ్రంథం అస్వాస్థోసమాహారణ తయోహకాలు అది యొక్క సమాహారణ గో అశ్వం అని తప్ప భావంద అనేకములు గు అది ఏకవద్ది అలా సొంతమవుతుంది నా గుారా ఏక భావం అది ఏకంగా మరో ఒక అనేకం ఉన్నాయి అని ఏకవత అవుతుంది గ్రూప్ అనేప్పటికీ ఏకవత అటువంటి ఏకవత్ భావం ఎక్కడ వస్తుంది గవా గవాది మహిమే ప్రసిద్ధం లోకంలో అంతటా కూడా గోవులు అష్టములు అహితంగా ఉండటం బుక్ నెంబర్ ఉండటం హ్యాపీ గల్ అండ్ అది ఒక మహిమగా లోకంలో ప్రసిద్ధమై అంటే పరబ్రహ్మ దగ్గరకు వచ్చేటప్పుడు అదే ధోరణిలో మనం అప్పుడు తాపని అందిస్తాం ఎందుకంటే మనిషి ఏం చేస్తుందంటే అన్ని తనకి చేతనమైన ధోరణిలో ప్రవేశ ఇంటిగా వేలు మరి పరబ్రహ్మ దగ్గర కూడా మళ్ళీ ఆ ధోరణి ఉండగా సదా చైత్ర అంటే దేవదో పేరు రాని చైత్రులు దేవదలు ధ్యానం నేను శుభారావు అంటూ ఉంటాను అలా చైత్ర అంటే సమయం ఈ చైత్రుడు ఉన్నాడే ఈయన సదాశిత ఈయన గోవుడు అశ్వముడు ఆ శాఖలు కలిపితే ఆ అశిందీలు వదులుతున్నాడు కాబట్టి ఈయన ప్రతిష్ట పరము అంటే అదో గో అష్టముడే ప్రతిష్ట సత్ప్రతిష్ఠ అలా ఉంటుంది అల్లాగ బ్రహ్మ భూమ గురించి నేను చర్చించలేదు అని అంటున్నాను యథా నాహమేమం దోమ్యం అభిమానో భూమీ ఇంకోమ మహిమను ఆశ్రయించి ఉన్నది ప్రతిష్ఠిత అంటే చైత్రుడు మహిమ నుండి ప్రతిష్ఠితుడై ఉన్నాడు ఏక మహిమ అంటే గోవామే మహిమ గోవామే మహిమ మహిమ అని పేరుతాను కాబట్టి అబ్బాయి ఈ బిల్డింగ్ ఎంత బిల్డింగ్ అండి చాలా గొప్ప బిల్డింగ్ అండి ఎవరికైనా బిల్డింగ్ అండి పులారెడ్డిలో బిల్డింగ్ అండి ఒకప్పుడు ఉండి జరగాలిలో కులారెడ్డి న్యాయస్కంగా ఉండేది ఇప్పుడు న్యాయం గతకాల పూర్తి గణపడతాం ఇప్పుడు ఒకరిక ఒక బిల్డింగ్ ఒకప్పుడు అది న్యాయస్థం ఐదు వందల న్యాయస్కంగా ఉండదు ఆ రకంగా అది మహిళంది అలాగే ఇది క్యాపిటల్ అంతా ఎవరు అంటే మలానా చేస్తుంది అంటే ఆయన మహిళది ఆయన దీని మీద ఆయన ప్రతిష్ఠితిగా ఉన్నారు అంటే ఆయన ఆయనకునే ఆదాయంగా ఇప్పుడు ఈ కోర్టు కావాలి మహిమలు జరుపుకుంటున్నారు విమానంలో పెడుతూ ఉంది విమానం కూడా కొనాలనుకుంటున్నాను ఇంత జత విమానం ఒక దిగి ఆయన బిజినెస్ చేస్తుంటే పోరుడు ఆయన బిజినెస్ తెల్లవలసిన అయింది మరి ఆరంభం ఎన్ని కలిపి చూపిస్తుంది ఆ ఫోటో చేసిన పదే పొందాలు పోతే ఖోళం అలా సో ఆ టైంలో ఎన్ని వేల కోణాలని సరఫరా గేదెలు లేదా ఉన్న దాని మీద ఆయన ఆయన దగ్గర స్టేకరిస్తున్నారు విమానంలో వెళ్తా ఉంటారు విమానంలో హస్తాస్తు వెళ్తున్నారు ఈయన ప్రతిష్ట వాదన చేస్తే కోళ్ళు మనిషి ఒక హిమస్థను కూడా మనం హింసతో తెచ్చే ధనాన్ని ఎందుకు మనం అనుభవించాలి చాలా ఉన్నదని ఈ హిరస్సుని దూరం అయిపోవాలని ఆలోచన చేయాలి అక్కడే చేస్తూ ఉంటాం మనం సుభావం ఉంటుంది సో ఆ విధంగా చరిత్రుడు అతని మహిమను ఆశ్రయించి జరుగుతూ ఉంటాడు వాటికి కాదు ధోమ అలా నేను చెప్పట్లేదు నాహం బ్రవీ నియము భూమ తనగంత భిన్నమైన మధ్యమో ఒకదాన్ని ఏదో గో స్పూన్ లాంటి ఒక మధ్యమం ఆశ్రయించుకునేది అని నేను చెప్పాను అత్ర హేతు అన్నోహిజస్ ప్రతిష్ట అన్యోహిద్యస్థిత వ్యవహిత సంబంధ ఉదాహరణతోన్వయాన్ని ఎలా ఉంటుందంటే గో అశ్వ నిహ అతిహిరణ్యం తాతభాగ్యం శ్రేష్టాయనా నాహమేవం ద్రవీణి అన్యోహ్యన్యస్ ప్రతిష్ఠి అనుకుంటున్నాను అలా అనయ్య అంటే నాహమేవం ద్రవీణి అనేదాన్ని అన్యోహ్యన్యస్ ప్రతిష్ఠితైంది అని వ్యవహరితైన సంబంధ అలా దూరంగా విద్యదే ఆ నియమితితోటి హేతువాక్యంతో దీని సంబంధం పెట్టుకోవాలి అన్వయం అలా ది ఏం ద్రవి వీరికి హోవాచ అని విరిగిన అది వేరే అన్వయండి ఒకటి నా అమే ఉంటుంది నేను అలా చెప్పట్లేదంటే అలా చెప్పట్లేదంటే ఎలా అన్యోన్యస్ అని ప్రతిష్ఠి ఏము అహము నవి అన్యము అన్యము మందు ప్రతిష్టను కలిగి ఉంది చైత్రుడు దోష్కము మందు ప్రతిష్టను కలిగి ఉన్నాడు మనకంటే భిన్నమైన మరి ఒక దాని ఎందుకు ప్రతిష్టను కలిగి ఉంది అని నేను చెప్పట్లేదు అలానే చెప్పే మహానుభావ మరైతే నేను ఏం చెప్తున్నారో చెప్పను మీరు అలా చెప్పడం లేదా అలాగే వద్దు అలా ఓకే చరిత్రుడికి వెళ్ళాక కాదు ధూమ మరైతే ఆ భూమగురి ఏమో చెప్పండి అంటూ చెప్తున్నాను ఎంతో దానికి భిన్నంగా ఏమంత్రం ఇది ఇది కూడా ఇలా చెప్తున్నా లేను అని సంస్థ మార్పు చెప్పారు ఇది హోరా మరి ఇలా అని ఎక్కడున్నది అంటే రెండు మంత్రంలో ఉంది ఇది హోట తర్వాత వేతనంలో వస్తుంది అదే ఆయన అంటున్నారు సే ఆయన ఏం చెప్పారో చూసుకోవాలంటే సేలా నీ తర్వాత మంత్రా ఇక్కడ ఆరంభమే చెప్పారు అందే చేస్తారు పాపం హాస్యకాలం చేస్తారన్నమాట ఇది ఖాంద్ర ఉద్యోగం శాంతరే కొత్త ఆధ్యాగం ఖండ ఇంకా రెండు ఖండలు ఉంటాయి అని ఈ రెండు ఖండల్లో చాలా మంచి మంత్రాలు ఉన్నాయి ఉన్నాము స ఏమా స ఉపరి స ప్యా సిణర సేదం అవీణ నాహం బ్రవీలి లగ పట్ల లో ఆయు అహంకారాదేశ అదస్కారహం ఉపరిష్హంస్కారహం గమస్త దక్షిణోహం చెప్తున్నాను అంటే ఇక్కడ చైత్రులు ఇంటి దగ్గర ఉంటారు ప్యాలెస్ లో ఉంటారు ప్యాలెస్ లో అయితే పెద్ద రంగంలో ఉంటాయి ఆయన గోరత్వం ఎక్కడ ఉంటుంది మరో ఇంకా దిగారు ఆయన వ్యాఖ్యానం చేయగలిగిన అది కూడా ద్వంద్వ సమాపం డొస్టిక్ హెల్త్ సన్వరించను ట్రాన్స్లేషన్ కానీ ప్రాష మారి అంటే దాని అండర్స్టాండింగ్ కూడా మారంది సమాజంలో కొన్ని సామాజిక లక్షణాలు మారినట్టు భాష కూడా మారు సందరిస్తాను అనుకో శర్వారంటారు సాధికంలో ఆ భాష సరిత ఇక్కడ భారతదేశంగా నడుస్తూ ఉంది విద్యార్థులు శనివారం అలాంటి మాట్లాడతారు వాడు యూనివర్సిటీలోకి ఎంపీ చేసుకునే విద్యార్థులు అయితే ఉంటాడు లేకపోతే ఆ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు కార్డులో వస్తాడు మన ఈ వీడియో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అభివృద్ధి వాళ్ళు కార్డు కావాలి అంటే వాడు సెలవు చేసేవాడు ప్రదర్శికి గంజీకారుచిన వాడు చర్మ చర్మల నాండదో అంటారు ఇద్దరు కూడా మాకు మార్పులను కూడా పేదలను కూడా ఆనందం ఏదో చాలా గంభీరమైన పదం అంటే మాకు చర్మల నాండో లేక స్టాల్ హోటల్స్ లో తను తర్వాతని కంప్రీన్ ఇటువంటి గంభీరమైన పదజాలి కనీసం క్యూమ్ పియాంగ్ అని వాళ్ళు ప్రస్తారు క్యూమ్ దాని ప్రాంత్ పియాన్ అన్నీ వర్డ్ ఇస్ నాని వర్క్ అందరూ కూడా గ్యాస్ రైతులు అందరూ కూడా తమ తక్కువ లేదా ఇది అది ఇక్కడ కూడా వస్తుంది ఇక్కడ గురిస్ కూడా ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ ఏమంటారంటే డొమెస్టిక్ హెల్త్ అంటే దాహాత్మ సో ఈ పదాలన్నీ కూడా ఒక దోషంలో సెంటర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి గ్యాప్ కల్సెస్కి సో అలాగంటి మహిమ అలాగంటి ప్రతిష్ట ప్రతిష్ట అర్థం కింద ఉన్నది భూమ కాల కింద ఏముందండి భూము ఎద్ది మీద ఏముంది భూమ త ఉపరిష్ట ఎరస్త తప ఇష్ట భూమ ఉంది తపరుస్తా స దక్షిణత సురువైతుంది ఎడమైపోతుంది అంటే ఏదన్నమాట ఇదం స్థానం ఇదంతా భూములే ఇప్పుడు ఇది ఎలాగైతే ఇదంతా భూములే అంటే మీరు ఎలా చూడండి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు మొత్తం మనం జగత్తను ఏదైతే అంటామో ఆ జగత్తులతో మళ్ళీ తీరి ఉంటుంది ఆత్మ చైతన్యం నుండి మాత్రమే ఉంటుంది సో మీరు జాగ్రత్తగా రిఫ్లెక్ట్ చేసినట్లయితే అంటే అంతమంది చూడాలి దర్శించినట్లయితే మీరు దర్శించినట్లయితే ఘటహా అస్థి అని ఉన్నప్పుడు ఆ నిజానికి దీంట్లో కూడా పోని పాయింట్స్ సినిమా ఘటను తనంత తానుగా తన ఉనికిని దాటి చెప్పలేదు ఒక వేతను బయట పురుషుడు ఘటనలతో ఉనికిని కాబట్టి ఘటనలతో ఉనికి స్వయం సిద్ధమైన ఉనికి కాదు పేతన పురుషని చేతన పురుషుడు అధీనమై ఉంటుందంటే కేంద్రుడు మైత్రులు వీరి బలనాన్ని అమకరణం చేస్తున్న వీరి అధీనమై ఉంటుందనే అభిప్రాయం కాదు చైతన్యాధీనమై ఉంటుంది అభిప్రాయం చేతన పురుషులంటే దేమ సంస్లేఖరు దీని అధీనంగా చైతన్యాధీనమై ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ దీంతో మన అర్హత ఏంటంటే ఒక పురుషుకు ఎందుకంటే ఒక వస్తువుని మీరు అబ్జర్లు చేయాలంటే ఆ వస్తువులో మౌలిక ఆ వస్తువు యొక్క వస్తువు దానిని ఉన్నదాని ఉన్నట్లుగా ఉంచి మీరు అబ్జర్వ్ చేయటం సంభవం కాదు ఒక ఇప్పుడు ఒక వస్తువు మీరు అబ్జర్వ్ చేయాలంటే ఏం చేయాలి దాని మీదకి శాంతి కిరణాలని పంపించాలి పంపించి అది రివర్ట్ చేసిన శాంతి కిరణాలను ఇప్పుడు కాబట్టి మీరు వస్తువు వస్తువు ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నారండి లేదు దాని మీరు కాంతి కిరణాలను ఇంపోజ్ చేసి ఆ రిపర్మైన కాంతి కిరణాలను తీసుకున్నారు సపోజ్ రీజన్ ఆ వస్తువు కాంతి కిరణంలో పడినప్పుడు ఆ వస్తువులో మార్పు వస్తుంది కాంతి కిరణాల కారణంగా అంటే మీరు వస్తువును ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నారా లేక దాంట్లో మార్పు తీసుకొచ్చి చూస్తున్నారండి తీస్తున్నారు మీరు నేను సమసార్లు అనుకున్నాను మీరు ఎలా అనుకుంటారు ఆలోచించండి ఈ డయాగ్నాస్టిక్స్ అన్న ఈ డయాగ్నాస్టిక్స్ లో వాడు ఏం చేస్తారంటే దేహానికి బోధము కనిపించడము ఆ రోగానికి మొదలు ఇవ్వడము రోగం తగ్గడము పర్వాలేదు ఇంకా ఇంకా అదంతా ఆ ప్రాసెస్ అంతా మొదలవాలా అదింత సైంది ఈ లోపలలోనే దేహంలో ఏదో ఇంకు హోటో ప్రవేశపారు ప్రవేశించి ఆయన పోస్తాను పోటీ ధ్యానం చేస్తారు ఇంకా రోగం కనబడుతుంది రావాయా ఇంతమంది ఇది ఎలా ఉంది దేహాలే రోగించి నవ్వుయా అంటే మేము రోగం కనబెట్టి ప్రాసెస్ లో దేహానికి మేము దేహాన్ని పోసేస్తాను దాంట్లో కెమికల్స్ చేస్తాను అది తెచ్చేస్తాను ఇది చేసేస్తాను అది చేసేస్తాను ఇవన్నీ చేసి ఇందులో బాగుంది ఇవన్నీ చేసేస్తుంది అంటే రోగం యొక్క కనపెట్టాను రోజులు జరిగింది ఇది ఎలా జరిగింది చాలా విధంగా లేదు అలాగే ఉంటుంది మోడన్ మెడిసిన్ అది ఏదన్నా తేడా ఉందా రీతి ఆన్ోగ్రామ్ ఈ ఆన్ోగ్రామేజివ్ ప్రోసెస్ బయోగ్టిక్ ప్రోసెస్ ఇది ఆోగ్రామ్ చేసి నూరు రోజులు మన సందా ఇది ఆన్ోగ్రామ్ చేయగ్రామ్ రోగ నిదారము కాదు రోగ నివారణమే కాదు విద్యా రోగ నిదారము తర్వాత రోగ నివారణంగా తర్వాత దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే అది ఏదో ప్రవేశపెడతారు ఆ నిర్వహిస్తుంది దాంట్లో ధైర్యం విని చెప్తుంది ఆ డైర్ కూడా ఎలా విజ్ఞప్తి ఇష్టంలో తెలుస్తున్నాను కేంద్రం తెలుసుకుంటాడు ఇప్పుడు ఒక డోప్ డైలీ ఒక ఇస్తాను అంటే ఒక ప్రధానిగా ఒక నాలుగైదు పుస్తకంలో డైర్ సిస్టంలో ప్రవేశపెట్టాడు ప్రవేశపెట్టినప్పుడు గుండీ దిండి తొక్కుతున్నప్పుడు ఆ రక్తంశాల్లో వేగంగా ప్రసరిస్తుంది ఆ ప్రసరించినప్పుడు ఈ అంటే ఈ రంగు ఇంట్లో తెల్లల్లోకి వస్తుంది ఇంకేస్తుంది ఆ డై బ్లూ కలర్ ఉంటాయి అది ఏమవుతుందంటే తక్కువ మంది అన్ని వెళ్ళితే ఆ డైలో ఫోటో ఇలాగే జరిగి రేపు క్లాత్ ఉందండి క్లాత్ ఉందని మనం ముందే ఉంటుంది దీనికోసం మీకు అలాగే ఎక్కడో ఉందంట్రాన్న ఎక్కడో మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే కొంచెం బ్రిడ్ తగ్గితే క్లాత్ ఉంటే బ్రిడ్ జరుగుతుంది కాబట్టి తక్షణం కృష్ణాబుద్ధి చేసుకుంటాం వాటం చేసుకుంటాం ఈ ఇష్టం శరణాగి తీసి మనకు ఆ పట్టు చేసి ఇవన్నీ అసంగా జరుగుతున్నాం నేను అడిగితే ముందరు అభివృద్ధి పెద్ద చైతే అయితే ఒక గ్రామం కలిగి అది తేదీలు అవి చెప్పిన ఈ ఇష్ట శరణాగిపోవడం ఈ ఇష్టం నమ్ముకోవడం లేదా వీళ్ళందరినీ నమ్ముకోవడం ఇది రోగణం అంతా తెలియకముందు మూడు రోజులు మొత్తం యూనివర్సిటీ విద్యార్థి లేఖల్లో తీసుకుంటారు ఈ విధంగా ఈ తప్పదానికి చెప్తానంటే మేము చెప్పిన కొంచెం వివరించి ఏదో మేము చెప్పిన పద్ధతి ఇది ఇది ఆ రోజు వారు ఇది వ్యాన్ బిట్స్ చెప్తాము నా జిల్లా నేను చెప్తాను ఇలా ఆ రోగంలో నాకు చెప్తే మేము ఏం చెప్తాను నా దగ్గర ధైర్యం చెప్తాను మీరు ఆ వస్తువులో మౌలికంగా మార్పులు తీసుకురాకుండగా దానిని మీరు తెలుసుకోవట సంభవమే కాదు ఏమైంది అర్థం అంటే ద సింజ్ లిక్స్కల్ఫన్ అంటారు కాలుత శిరాశ ద సిండి విక్స్కల్ఫ్ అంటారు అంటే ఉన్నది ఉన్నట్టుగా మీ జీవితంలో మీ ఎక్కువ చూడలేదు కాబట్టి ఆబ్జెక్టివేషన్ అనేది మోసెక్ కావాలి అంటే నేను చూసుకున్నది లేదు అంటే నేను చూసుకున్నది లేదు వెళ్ళి ఎక్కడుంది మీరు చూసుకున్నది ఆ చైతన్యం యొక్క వికారమే చైతన్యము నుండే వెలికి ఉన్నది అది మహాకాశము ఆ మహాకాశము ఈ చిరాకాశం నుండి ఉన్నది మంచిది మరి ఈ చిరాకాశం అసలు ఉందండి ఈ చైతన్యం అనేది వేరే స్టాండ్ అంటే ఈ చిరాకాశము ఈ స్టాండ్ కింది అసలు నిజమని ఒకటి దొంగవదు లేనిది దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనిది నిర్విశేషము ఏ విశేషము ఉండదు అండి అటువంటి ఆ బీల్యూందే ప్యూర్ బీల్యులే కానీ ముందు ఈ చైతన్యము స్థితిని కలిగి ఎందుకంటే ఆ క్యూ గ్రీన్ నుంచి చైతన్యము ఉదయిస్తుంది ఆ చైతన్యము ముందే జగత్తు భాషిస్తుంది భాషిస్తుంది అని భాషించకుండా పోతుంది కనబడుతుంది కనపడకుండా పోతుంది ఎన్నటి తెరండి తెరే ఉందండి ఆ తెర మీద కాంతి ఉదయిస్తుందండి ఆ ఉదయించిన కాంతిలో మూవీ కనబడుతుంది కనపడకుండా ఇప్పుడు ఈ కనపడిన మూవీ సత్యమా కాద సత్యం తర్వాతగా మూవీ యొక్క ప్రతిష్టలు ఏమి ఉన్నది కాంతి ఉన్నది కాంతి యొక్క ప్రతిష్టలు ఏమి ఉన్నది ఉన్నది అదేవిధంగా జగత్తు యొక్క ప్రతిష్ట జగత్తంటే ఏముంది ఇదంతరం ఇదంతా అంటే వ్యక్తి మీద కాలజిందడవైపు ముందు లేదు విగ్రహి ఇదే జగత్ అంతా ఈ జగత్తంతా తర్వాత ఈ జగత్తంతా కాలజంగా వ్యక్తి మీద అంటే విగ్రహణం కు దేహం దేహం జనసారి కదా జలస్లో భాగం కాబట్టి ఇది కింద పరిణాయి అనేటువంటిది ఈ వ్యవస్థ ఎలా ఉందంటే ఇది చాలా ఆర్భిద్రీగా ఉందని పేదలము ఒక పరిచ్ఛిన్న దేహమునందు ఉండే నేను అనే అభిమానం కారణంగా వచ్చిందని అది విచారం చేసినట్లయితే దాంట్లో స్థానం లేదని స్పష్టమైపోతుంది ఇంకా ఆర్థిక రీగా ఉన్న వ్యవస్థని అనువాదం చేస్తే శక్తి చెప్పింది అనుభవం అంటే మీకు అంటే సమయం చూపిస్తాను ఎందుకున్నాం ఆ పర్వాలమ్మ వారిని చెప్పేసి కాబట్టి ఇప్పుడు ఒక మహిమాంశం దృష్టి దృశ్యము దృక్ దృక్ అంటే సిరియదను కొంత దృశ్యం ఇప్పుడు దృశ్యము దృక్ ఇది రెండు వేరు వేరుగా ఉన్నాయా ఒకటేనా అని ఒక వినా మామూలుగా జగత్ దృశ్యము మేము దృక్ ఓకే అది కదా ఇప్పుడు జగత్తు అంటే ఏమిటి అదృష్టాద్ ఉపరిష్టాత్ పెద్దత ఉత్తరతహా పురస్టాత్ పశ్చాత్ ఇదను సగం ఇది జగత్ ఇది జగత్తుంది మేము దృక్ ఇది రొమ్మున్నా ఉండాలి అంటే మధ్యలో డివైడింగ్ లైన్ ఉండాలి డివైడింగ్ లైన్ ఉండాలి అనాలి ఇప్పుడు ఈ దృశ్యమైన జగత్తుకి చైతన్యానికి అంటే నేను చేతన పొందుతున్నాను ఈ దృక్ చేత చైతన్యానికి దృశ్యమైన జగత్తుకి డివైడింగ్ లైన్ ఏంటి స్కిన్ అండి స్కిన్ డివైడింగ్ లైన్ జరగడం లేదు స్కి బయట ఉన్నదంతా జగత్ అని మీకు అంటారు కదా స్కి చర్మం డివైడింగ్ ఓకే ఇప్పుడు ఇది చర్మము ఇది దృశ్యమా దృశ్య దృశ్యమే కాబట్టి ఇప్పుడు మేము దుస్తుతి దృశ్యానికి డివైడ్ ఎందుకు చెప్పాలంటే మీరు దృశ్యం నృత్యం ఎలా ఉంటుంది అదే అది దృశ్యంలో ఉండబడుతుంది కదా చర్మం దృశ్యంగా దొరుకుతుంది కదా చర్మాన్ని దృశ్యంగా దొరికింది ఇప్పుడు చెప్పండి దృష్టి దృశ్యానికి డివైడ్ ఎనిమిది వేలు ఏంటి ఇది మధ్యాహ్నం అది కూడా దృశ్యంలో పడుతాయి అది కూడా దృశ్యము చెప్పండి ఏంటి దృష్టికి దృశ్యానికి నిలదాగింది అంటే మీరు ఏది చెప్పినా అది దృశ్యంలో పడుతుంది ఎందుకు తెలుసిన మీరు ఏది చెప్పినా దృశ్యంలో ఎందుకు పోతుందో చెప్పుకుంటారా మీరు చెప్పారు కాబట్టి మీరు దిగారంటే అది దృష్టిలో వస్తుందా దృశ్యం దృష్టిగా వస్తుందండి చెప్తాను కదండి ఇది ఎలా ఉందంటే మన ఆలయాలు ఇప్పుడు ఏంటి చెప్పము నాకు ఏంటి లేదు నీకు వస్తున్నానంటే నృత్యం అయింది కదా కాబట్టి వన్ నుంచి డివైడంగ్ అయిన నృత్యం నృత్యం దృశ్యం నన్ను చెప్పంటారా ఉన్న ఆన్సర్స్ చెప్పండి దేవుడు డివైడ్గా అదొక ఆన్సర్ రెండో అంతరం అజ్ఞానా అజ్ఞానం నుంచి డివైడ్ అజ్ఞానం వల్లనే వీటి దృక్తి దృశ్యం వేరుగా కాపాడుతుంది కాబట్టి మీరు దృశ్యములు ఏదైతే ఉంటారో ఆ దృశ్యము దృశ్యతం ముందే ప్రతిష్ట కలిగి ఉంటుంది మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అనే బేసిస్ మీద మీరు జగత్ భిన్నంగా కాదు మీరు ముందు ఈ దేహము సాక్షిగా విరసిస్తే అప్పుడు దేహము జగత్తు సంగము కూడా మీరంటే ఎక్కడూరం అటువంటి స్థితిలో మీరు ఆలోచించినట్లయితే ఇప్పుడు ఈ దేహము దేవ్యము ప్రకాశిస్తుంది అంటే ఈ దేహము ఈ జగత్తు ఈ దహము ఏ చైతన్యంలో ప్రకాశిస్తుందో ఈ దేహము కూడా అదే చైతన్యంలో ప్రకాశిస్తుంది అని మీరు తెలుసుకోగలుగుతా కాబట్టి ఈ దేహానికి ఎలాగైతే వ్యవహారం చేసే చైతన్యం అధిష్టానంగా ప్రతిష్టగా ఉండటం దక్షిణ కల జగత్తులంతటికీ కూడా ఆత్మ చైతన్యమే అచ్చితే ప్రతిష్ఠ ప్రతిష్టగా ఉంటుంది ఇది కాబట్టి ఇప్పుడు ఈ ఎలాగైతే సినిమా తెల మీద ఒక సీన్ ఉంది హీరో ఉన్నారు హీరో ఉండి అది జగత్తుని ఇప్పుడు ఈ హీరో ఎవరంటారు నేను చూసే జగత్తు నాకంటే భిన్నంగా ఉంది అని అంటారు ఇప్పుడు మీరు నమస్తే వాడు చూసే జగత్తు కంటే భిన్నంగా ఉంది ఇందువల్ల వాడి యొక్క దేహానికి పరిమితమయ్యే హృదయాన్ని ఒక నిర్ణయం మనం చేసేటాం వాడు చూసే జగత్తు కంటే ధిన్యంగా ఉంది కానీ వాడు దేని ఎందుకు ప్రతిష్టం కలిగి ఉన్నాడు కాని ఈ జగత్తు వాడు చూసే జగత్తు దేనిందు ప్రతిష్టం కలిగి ఉంది దానికి దేనికి ప్రతిష్ట ఆత్మ చైతన్యంలో దేహము ఎవరైతే అంతం లేనమై ఉన్నదో జగత్తు కూడా నేను అనే ఆత్మ చైతన్యంలోనే అంతం లేనమై ఉన్నది నేను కంటే భిన్నముగా దేహమున్నదా లేదు అదేవిధంగా నేను కంటే భిన్నంగా జగత్ లేదు ఇలాగా మీరు జాగ్రత్తగా ఆ సాధ్యం ఏం చేయాలంటే జాగ్రత్తగా విశ్లేషణం చేసుకుని అంత అంతముఖ మేము దృష్టితో దర్శించి తెలుసుకో ఇది మేము ఇంకొక రకమైన ప్రతిపాదన ఇప్పుడు మీకు మనస్సులో ఒక సంకల్పం కాదు ఏదో సంకల్పం కలుగుతుంది ఏదో కమిటీలు ఆ విధించారని ఏదో సంకల్పం కలిగిందండి ఇప్పుడు ఈ సంకల్పం ఈ సంకల్పానికి విధంగా స్వామి భయపడతూ ఆ స్వామి సంకల్పంలో విషయమైన స్వామి ఆ సంకల్పము ఎన్ని అసలు అంటారు అంతా సందేహం అవుతుందా అయితే సంకల్పం లోపల ఉంది సంకల్పానికి విషయమైన స్వామి దయకు అలా అనిపిస్తుంది ఇలా అనిపిస్తుంది సరైన సరం లేదు అలా అనిపిస్తుంది సంకల్పం దొరికింది సంకల్పానికి విషయమైన సంకల్పం లోపల సంకల్పానికి విషయమైన స్వామి ద్వారా అలా చాలా పెద్దవాడు అని అనుకుంటాను ఒక పావుబడిన తర్వాత మీకు తెలిసింది మీరు కనబడతారు ఆయన పెద్దవాడు కాదు చాలా మంచివాడు అని తెలిసింది ఇప్పుడు ఆయన మంచివాడు కాదు పెద్దవాడు అని మీరు అనుకున్నప్పుడు ఆయన మంచివాడు సాధన ఎందుకంటే ముందు ఆయన పెద్దవాడనే మీరు అనుకున్నారు కదా ఇప్పుడు ఆ చెడ్డ అలా అనుకున్నప్పుడు ఆ చెడ్డ ముందు ఎక్కి ఎక్కడ కనబడ్డాను బయట కనపడ్డాడు బయటే కనబడతాడు ఆయన తర్వాత తెలుస్తుంది ఆయన చదవం వ్యక్తి కాదని కాబట్టి ఆ పెద్ద వ్యక్తి మీరు బయట కనపడ్డా ఎక్కడ ఉన్నారనమాట ఎందుకంటే బయట కనపడతా పెద్ద వ్యక్తి బయట ఉండే మళ్ళీ అతను మంచిది వ్యక్తి అయ్యే ప్రశ్నిస్తే లేదు అతను చెంద్ర వ్యక్తిగానే ఉండిపోతాడు కాబట్టి అతని చెంద్ర వ్యక్తి అనేది కుదరగా కుదరదు ఇంకేనంట కాబట్టి మీరు బయట ఉంది మీరు ఎదుర్కొంటున్నారో అది మీ లోపలే ఉంటుంది కాబట్టి ఒక సంకల్పం ఉంది ఈ సంకల్పంలో స్వామి విషయము ఇప్పుడు ఈ స్వామి విషయముగా కలిగిన సంకల్పం ఎక్కడ ఉందని ఓకే మీరు గతాన్ని దర్శించారు గత జ్ఞానం మీకు కలిగింది ఈ జ్ఞానం ఎక్కడ ఉంది జ్ఞానం అంటే అది ఎటువంటి అది వ్యక్తి చేసే జ్ఞానం ఎందుకే విజ్ఞానం కాదు కదా ఘటాకారాకారికమైన జ్ఞానమే కదా ఘటము విషయము రానమే కదా కాబట్టి ఇప్పుడు ఈ ఆ ఏ జ్ఞానంలో ఘటము విషయంగా ఉన్నాడో ఆ జ్ఞానం నీ లోపల ఆ ఘటం మీకు ఎప్పుడు అది మీ లోపలే ఇది స్పష్టంగా మనం తెలుసుకోవాలి అయితే దీన్ని తెలుసుకోవడానికి ఎందుకంటే బయట ఉంది అనేటువంటి సంస్కారం వీడి జీవితం మొత్తమే దాన్ని బలవంగా పెట్టుకుని ఉంటాడు ఘటన బయట ఉంది అది సంస్కారంలో ఉంటారు ఇంకా బయట ఉండలే సంస్కారంలో ఉన్న కాసా ఉంటే కష్టంగా ఉంటుంది కొంతవాటి అన బయట ఉన్నాడు ఆనందం బయట ఉంది స్పర్ధం బయట గతం పోయితుంది పై మార్గం కూర్చేసరికి వ్యాప్తంగా రాత్రికి చేస్తాను మాట్లాడి ఇప్పుడు రామ అని నేను శబ్దం అన్నా నేను రామా శబ్దం ఉన్నప్పుడు ఈ శబ్దం మీరు వినలేదా మీరు వినలేదు మీరు వినకున్నదా దోడ తెచ్చింది అప్పుడు అదేదో బయట వినదాంత సందేహం లేదు కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న ఉంటా మీరు విన్న శబ్దం బయటకున్నారు లోపల ఉందని ఎంత ఉంది లోపలే ఉంటుందండి మీరు విన్న శబ్దం లోపల ఉంటుందా బయట ఉంటుందండి మీరు చిన్న లడ్డూ సైతం చిన్న లోపల వస్తుందండి శబ్దాన్ని మీరు అనుభవించారు కదా శబ్దాన్ని మీరు అనుభవించారు కదా లడ్డూలు అనుభవించినట్టుగా శబ్దాన్ని కూడా అనుభవించారు సో మీరు విన్న చిన్న లోపల మీరు ఆధ్యాత్మిక జన ఎక్కువ ఉంటుంది కేతంగా ఉంటుంది మీ లోపలే కానీ ఇంతవరకు మీరు పట్టే బాధ అవుతారు ఎప్పుడు కష్టం ఏంటంటే మీరు చూసిన ఘటన ఎప్పుడు అది కష్టం అంటే ఇప్పుడు కష్టం కాదు లేదు కష్టం కాదు కాబట్టి కష్టం మనకి శబ్దాన్ని దృష్టాంతంగా ఇచ్చి ఒక మాట మీరు నందించం అంటే నందించడానికి బోధించాలి శబ్దం నుంచి రూపాన్ని కృషి అప్పుడు ఈజీగా అర్థం అంటే ఊరికి ముందు రూపకృష్టాంత ఇస్తే వాడు అలాగే కైటింగ్ స్వామిజీ చెప్పా ఉంటారు అలాగే స్వామిజీ తీసేసీ ఉంది నేను అలాంటిలో ప్రామంటా విచ్చారు గా నాట్ విమ్స్ మూడు నెలలో పేర్స్ పేర్ అయిన తర్వాత డిచిబడి శ్రమే గోదీసేమంటారోటి బాగా చెప్తారు అంటే మనసులో బాగా చెప్పే ఉన్నారని కూడా అడిగిన అసలు భవత్తులు ఉన్నది గో చెప్తారు ఈ ప్రశంసం కదా ప్పుడు అడ్మినిస్ట్రేటర్ వచ్చేస్తాను ఏదో రెండు మాట్లాడలేదు చెప్తాను మీ దగ్గర ఈ జనా సేవ లాగా లేదు వాళ్ళు మాట్లాడతారు ఆ అడ్మినిస్ట్రేటర్ అంటే ఇది పెట్టు ఎంటైర్లీ హ్యాపీ కోర్స్ ఎందుకంటే వాళ్ళు చెప్పారు అదేమౌనాలు ఒక కొత్త మా రంగాలి అడిగితే వాళ్ళు అందరూ ఆనందంటారు ప్రయోజనంటే మేము కూడా చాలా హ్యాపీ స్వామీజీ పాత్ర చాలా మంచిగా ఆయన ఎదురుగో అలా ఆయన ఉన్నాడు గెలికి ఇంకా వాళ్ళు ఇది వాళ్ళని నివాడము అధికవాల్సి వస్తే ఆయన ఎవరిని చెప్పాల్సి వస్తారో మా దేవే చెప్పదు నేను కూడా చాలా హ్యాపీ అయితే వాళ్ళు అంటే నన్ను ఒక అక్కడ అది హ్యాపీ అయితే ఎందుకంటే ఇండియన్ ఎగ్జాంపుల్ చెప్తే ఇండియన్ మనం చికిత్సం ఇండియన్ ఎగ్జాంపుల్ చేస్తామనుకుంటాం ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను చాలా అమెరికా ఎగ్జాంపుల్ చేస్తాం అనుకుంటాం అమెరికా అంటే ఈ రోజు వచ్చి అమెరికా యూనివర్స్ ఇక్కడ ఈ వైశాలి కానీ ఎంత కూడా ఎంజాయ్ చేస్తాం అమెరికా విద్యార్థులుగా మాట్లాడుతున్నా అమెరికల్లో ఇష్టపడతాం ఏ విద్యార్థులు చెప్పకుండా కేవలం రద్దు సంపద అందరూ ప్రారంభిస్తామంటే అందరూ ఇష్టపడతారు ఏ ఒక్కళ్ళు ఇష్టపడతారు తర్వాత విన్ అంటే ఇట్ ఎన్ నో అంకేతనం అట్ ది ఎండ్ ఆఫ్ దీ ఎందుకు ఇస్ హ్యాపీ అండ్ ఐ ఆమ్ ఓనీ అండ్ హ్యాపీస్ సో ఎనివే సో ఇవన్నో ఇచ్చి హ్యాపీస్ సో ముందు శబ్దం చెప్పి శబ్దాన్ని అర్థమైతే చెప్పి ఆ రవాద రోపన్ చెప్తే ఈత ఈ నేర్పి సింగ హ్యాపీ ముందు శబ్దం చెప్పకుండా కనుక హోటన్ చెప్తే అది ఎప్రిషియేట్ చేయడం ఎలిగే కాబట్టి కాబట్టి జగత్తు అనేది శబ్ద స్పర్శ రూపరస గ్రంథముల కంటే వేరే ఉండండి లేరు జగత్తు అనేది పడితే వేరే లేరు శబ్ద స్పర్శ రూపరస గ్రంథములంటే జగత్తలు చేరు అదే జగత్తను చేరు జగతంటే రైతులేదే జగత్త చేరు కాబట్టి ఇప్పుడు జగత్తు బయట ఉందంటే అది లోపల ఉంటాం లోపల నిజాంత బయట ఉన్నట్లు కనపడటం గదిలి బుద్ధిపోతుంది గదివా గదిదేలతో గదిలి బుద్ధిపోతుంది కాబట్టి లోపల ఉందంటే లోపల ఎక్కడ చైతన్య కాన్సెస్ట్ మేనిఫెస్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు చైతన్యమైన చైతనా అంటే మేనిఫెస్ట్ అంటే సవిశేషమైన జ్ఞానం ఉంది ఇప్పుడు శబ్ద రకం ఉందంటే శబ్దజ్ఞానం ఉంది రసమం రసజ్ఞానం ఉంది రూపము రూప జ్ఞానం ఉంది పరిస్థితి సంతజ్ఞానం గ్రంథము గంధ జ్ఞానము ఈ ఐదు జగత్తు గ్రంథము ఈ ఐదు జగత్తు ఈ ఐదు ఎక్కడ ఉన్నాయి ఈ ఐదింటి యొక్క జ్ఞానం ఈ ఐదింటి యొక్క జ్ఞానంలో దేమేమి ఉన్నాయి జ్ఞానంలో ఉన్నాయి ఆ నిర్విశేష జ్ఞానము దేవు నుంచి ఉపయోగిస్తుంది అంటే దీని విశేషమైన స్వత్ నుంచి వీక్స్తోంది నీకు అవుతోంది ఆ దిల్లు ప్యూర్ ఆ పిల్లని వదిలి నుంచి ఆ ఎలా వచ్చి ఆ ఎలా ఇలాగ ఎనిమిది రూపాయలుగా కష్టం అవుతుంది ప్రాజెక్టర్ లైఫ్ నుంచి కాంతి వచ్చి ఆ బిల్ కారణంగా ఎనిమిది రూపాయలుగా టెన్లీ కష్టం అవుతున్నట్లుగా ఆ ఎలా సత్ ఉన్నది ఆ సత్ దాని నుంచి బిల్ గురించి స్కి వేసుకొని ఆ చిక్కు ముందు స్థానంలో భాషిస్తూ ఉంటుంది మన చేస్తామో పరంప్రెండే కల సూక్మైన అవగాహన కలవడం అయ్యారు బంధ స్వాధ్యాయులకు వ్యవహారా వాళ్ళకి ఎంతో సాధన చేసుకోండి అంటే బంధ స్వాధ్యాయులు ఏదైతే జత లోప ఎవరికైనా అర్థం కాదు నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలంటే నువ్వు వెళ్ళి దృష్టి రాస్తున్నావో ఏదో ప్రధాన పాయింట్ జరిగిందో తెలుగు యరణ చేస్తారు చేస్తే ఆ తర్వాత ఆ పుణ్య పదానికి చేస్తే వాళ్ళు చెప్పడం కానీ ఈ జన్మకి కాబట్టి వాళ్ళు ఈ జన్మకి ఆత్మ వాళ్ళు పరమేశ్వరం అలా సృష్టించారు కాబట్టి వాళ్ళని అనుగ్రహించి పనులు చేయాలి కానీ మన విద్యబడి వాహనం చేస్తుందో ఏమో ఏమో అని తరంలో ఆత్మ కేంద్రంలో ఉన్నారు రకంగా చెప్పారు ఇప్పుడు జగత్ అని ఏ బిజినవుతుంది కదా బిజినా ఎప్పుడు గిరిజన్ అవుతుంది లేదు నిద్రలో వచ్చిన బిజెన్ అయితే నిద్రలో కూడా అనుకుంటున్నారు అంతేకానే పండే నిద్రలోకి కూడా వచ్చేదని వాడు అన్నాను అనుకోలేదు అయితే దానికి ఆ స్థితికి తెలియలేదు కదా ఆ స్థితిని కొనుక్కోవాలి నిద్రలో రాకపోలేదు ఉందని వాడు అన్నాను అంటే కథల నిద్రలో ఎందుకు ఇచ్చారు నిద్రగా ఉద్దేశ చెప్పాలి లేదా జగత్సైనా చెప్పాలి గడప చెప్పలేదు నువ్వు చెప్పలేదు ప్రభుత్వం ఏడు కదా ఉందేసి నిలు అలాంటి చెప్పండి నేను నిద్రగా ఇచ్చారు నిద్రలో ఇచ్చినప్పుడు జగత్తు బిజినవతం అయితే జగత్తు బిజినవకానికి ముందు మేము బిజినవుతుంది నేను అహ అహంకారాదేశం అందుకోవడం చెప్పాను అహంకార అంటే ఇది ఈ కాల ప్రతి మూడు రకాల అర్థాలు ఉన్నాయి కొంత ఆలోచించంకారమో కార ఇది అలాంటి కాల అహం కరో అహంకార కాదు అహంకార అంటే అహం వృత్తి అహం బుద్ధి అని అర్థం నేను ఇదో అంటారు అని పెట్టుకుంటాము సో ఇప్పుడు జగత్తు ముందు జగత్ అంటే సర్వం దిగి నవడానికి ముందు ఏడు బిజినవుతుందండి సర్వం ఎండ్ అయింది తర్వాత కూర నుండి ఆ తర్వాత ఎండ్ అయింది ఏంటండి అయాం ఇస్ దిగి అండ్ అయామ్ ది ఎండ్ అఫ్ ఆల్ ఈ అయామ్ దేవు నుంచి పిలిచింది అది కాబట్టి సర్వము అహంలో విజయ అహం ఆ విధంగా ఉన్నది భూమే ఇక్కడ సర్వం ఇదం అనేది సర్వం భూమీని దీన్ని బాధాయాం సమానాధికరం లేదని ఉంటారు ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఒక సంప్రదాయబద్ధంగా శాస్త్రం చూస్తుంటే తప్పితే లేకపోతే ఎదుగుదల కూడా హత్య చేస్తారు ఎలాగో నేను చెప్తుంది ఇప్పుడు బంగారము నెక్లెస్ ఉందంట బంగారము సత్యం నెక్లెస్ అవును మీరు దొరుకుతున్నాను కూడా హత్యలు ఇస్తా ఉన్నప్పుడు బంగారము ఇప్పుడు మీరు ఒక ప్రశ్న మీరు చెప్పండి నెట్లెస్ బంగారమే బంగారమేనా కాదా మీరు స్టేట్మెంట్ ఏమని చెప్పచ్చు నెట్లెస్ బంగారమే చెప్పచ్చు నెక్లెస్ బంగారులే కదా మీరు ఇవ్వలే కదా అప్పుడు నెక్వెస్ నెట్లెస్ బంగారమే ఇప్పుడే మీరు మనం చేశాయి నెట్లెస్ అంటే మిత్య బంగారం సత్య బంగారానికి అదే పాఠానికి బాగుంది కదా తీసుకొచ్చి చెప్పండి స్టేట్మెంట్ ఏమవుతుంది నిత్య సత్య ఎలా ఉందండి వినడానికి నిత్య సత్యే ఇంకా ఎలా ఉందండి వినడానికి బాగుండదండి నిత్య సత్య ఇంతకాలంలో పాత్ర ఆ కంటి నేర్చి ఏంటంటే ఇలా ఉండకూడదు ఎందుకంటే ఇది వేరే అడైన్ రెస్ట్ తీర్చి కరెక్ట్ పా సంవేసి సందే ఇలాంటి మ్యాథమెటికల్ ఫేల తీర్చమో పేరడాక్స్ తీర్పు లేదా ఇన్క్వెస్ట్ ఏంటి ఇంట్రెస్ట్ అంటే అక్కడ అసెక్ట్ కోటు మైలర్ చెప్పిన గుర్తులేదు జీరో జీవో కోట్ వన్ గుర్తించినప్పుడు ఇప్పుడు నేనేం చెప్తాను నిత్య సరే చెప్తా అంటే చాలా అధానంగా ఉంది వెళ్ళడానికి బాగుంది చెప్పబడు ఇది అప్పుడు విద్యుత్ నుంచి ఇద్దెట్లు ఎవరే పైగా గడిపోయి అవధాన కూడా ఈ సంస్కృత వస్తుంది అంటే చక్క వచ్చిన వ్యక్తి ఇప్పుడు బాషాయా సమానాధికరణ ఏమని ఒక రాముడు దాట్యదశియే అని రాముడు దాచదర్శియే అనే వాక్యం లాంటిది కాదు ఇది అలాంటి వాక్యం కాదు రాముడు దాశరత్తి అన్నప్పుడు అక్కడ అర్థం ఏమిటంటే ఒక ఇది ఉంది ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషికే ఆ మనిషిని రామహాని మనం చెప్పచ్చు దాశరత్ అదే మనిషిని చెప్పి ఆ దాంట్లో రామహావేది ఆ మనిషికి విశేషమా లేదు దాశి కూడా ఆ మనిషికి విశేషమా ఇంకో విశేషమా కాబట్టి విశేషమ విశేష భావాన్ని పరిష్కరించుకుని రామో దాశరీ సమానాధికరణ్యము అని అంటారు అంటే పదాలు వేరుగా ఉన్నా అది చెప్పే ఇంటికి ఒకటే సమాన అధికరణము రామహ అనేది దేని చెప్తుంది ఇది కొతో అన్న చెప్తోంది దాచరిది అనేది ఏమి చెప్తుంది దానిని చెప్తోంది పదాలు వేరు రామహ వేరు దాచర్ ఇది లేరు అర్థాలు వేరు పదములు వేరు అర్థములు వేరు అవునంటే కానీ అది చెప్పేటువంటి వస్తువు అప్పుడు అటువంటి సందర్భంలో అది సామానాధికరణ్యము అనబడుతుంది చిత్ర విభక్తి కూడా చేయమవుతుంది రామో గారి కొంత ప్రమాయప్రహ్మాయ ఇది అర్థమైందా ఈ సామానాధికరణ్యానికి మూలమేమిటి విశేష విశేష భావన విశేషము ఆ వస్తుంది రామహా విశేషం దానికే చేయడం అలా చెప్పండి లేకపోతే రామహాన్ని విశేషించేస్తే విశేషం చేసి చేస్తే కానీ ఇక్కడ సందర్భంలో ఇలా అర్థం ఇప్పుడు ఇంకొక విస్తానం చెప్తారు ఎలాగంటే ఒకడు ఒక పాలు తీసుకుంటే వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహం చూశారు కనబడితే అక్కడ విగ్రహాలు ఆ విగ్రహం చూసి దాన్ని చూసి చూరుడని భయపడ్డాడు చోరుడని భయపడితే అప్పుడు పోటీ ఏదైనా అలా కనపడుతున్నాయి అంటే చోరుడు అంటే చోరుడ ఆ చూరుడు విగ్రహం అండి అని అన్నాడు అర్థమైందా రాజకరణ్యం కరెక్టే కానీ రామ దాచరణ్యం లాంటిది కాదు ఇది ఎలాంటి ఇది విశేషణ విశేష భావ పురస్కంపరమైన సామాన అధికరణీయం కాదు మరి తోటి సమానాధికరణ్యం అంటే దీని బాధాయా సమానాధికరణ్యం బాధంటే ఇది వాట కాదు తరుగుపో వల్ల అది బాధ కాదు బాధ అంటే నిషేధము నిషేధము చోరుడు ఆ చూరుడు కొయ్య కొయ్య విగ్రహం కొయ్య కాబో అది చూరుడు కానీ ఏంటి ఆ చూరుడు కొయ్య అని ఉన్నప్పుడు తోరుగవు ఏదన్నావో అది చోరుడు కాదు అది కోరియా పోయని చెప్పారు అండి కాబట్టి రాముధర్మలు ఏమి అన్నాడు అది రాముడు కాదు లాంటిది అలా ఇంకా వాక్యం అది తప్పదు అది విశేషణ విశేష భావం తెలుసుకుంటాం స్థాను అన్నప్పుడు చోరుడు స్థానుకి విశేషణం కాదు విశేషం కాదు అలాగే వెళ్ళలేవు అక్కడ ఎలా ఉంది దానికి స్థాను విశేషణం దానికి పేరుడు విశేషం తప్పదు మరి అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటంటే అక్కడ ఉన్నది చోరుడు భయపడ్డారు చోరుడు కాదది అర్థమే దీన్ని బాధాయాం సమానాధికారం అని అంటారు సర్వం బ్రహ్మ అన్నది బాధాయాం సమానాధికారం అక్కడ ఒక ఎంటిటీ ఉంది అది సర్వము అది బ్రహ్మాని కాదు బ్రహ్మ అయితే అవుతుంది బ్రహ్మా దక్షణమే అవుతుంది అలా సర్వం బ్రహ్మ అంటే అర్థమవుతూ తెలిసినా ఏదైతే నేను సర్వం సర్వము అంటే మా అనేకం అనేకములకు సర్వము ఉంటాయి ఏది నువ్వు సర్వం అనుకుంటున్నావో అంటే అనేకం అనుకుంటున్నావో అది సర్వము కాదు అది అద్వితీయే అంటే బాధాయం సమా అధిక్యం అది తెలుసుకోవాలి ఏది నువ్వు నెక్లెస్ అవుతున్నావో అది నెక్లెస్ కాదు బంగాళము అనర్థం నెక్లెస్ బంగాలమే అన్నప్పుడు అది నెక్లెస్ నెక్లెస్ ఉంటున్నదయా అది బాధాయం సమానాధికరణ అప్పుడు నిత్య సత్యమే అనే జనరలైజేషన్ చేయటం తప్పింది అలానే జనరలైజేషన్ చేయటం నెక్లెస్ నిత్య బంగారం సత్యం అది నెక్లెస్ బంగారమే నిత్య సత్యమే అనధ్యమో విశేష విశేష భావన చెప్తారు కాదు బాధాయం సమానాభిణీయం ఇక్కడ సర్వం బ్రహ్మాండంగా భూమా సర్వం బ్రహ్మాండ భూమా పోతాయి పర్వము భూమలే అన్నది బాహాయం సమాధికారా ఓమ్యామిది హరి ఓం హరి